ఇంపార్టెంట్ నేను గురువుని ఎక్స్ప్లెయిన్ చేసే గురువుని పట్టుకున్నావా ఎక్స్పీరియన్స్నిచ్చేవాడిని పట్టుకున్నావా రెండూ ఇవ్వగలిగే వాడిని అంటే రెండు ఉన్నవాళ్ళు ఉంటారు శ్రోత్రియం బ్రహ్మనిష్టంచే అని ఎందుకు అంటారంటే శృతం ఎందుకు తెలిసి ఉండాలి ఎక్స్ప్లెనేషన్ కోసం తెలిసి ఉండాలి బ్రహ్మనిష్ట ఎందుకు ఉండాలి ఎక్స్పీరియన్స్ కోసం ఉండాలి బ్రహ్మనిష్ఠని ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నారు అనుకోండి హీజ్ ఇట్ పాజిబుల్ అది పాజిబుల్ కాదు ఎతో వాచో అని అప్రాప్య మనసాస అక్కడ వాక్ లేదు మనసు లేదు వాక్కు మనసు రెండు లేని నేను ఓడితే ఆ శబ్దంతో ఎలా చెప్తావు నాట్ పాసిబుల్ తన వలే నిన్ను ఉంచడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు నీకు తెలుస్తుంది ఉదాహరణ చెప్తాను నీకు చంద్రమండలం మీదకి వెళితే భార రహిత స్థితి అని ఒకటి ఉంటుంది అంటే యుంట్ ఫీల్ యువర్ బాడీ నీ శరీరం నీకు తోచదు ఉన్నట్టు తోచదు గాలిలో ఎగురుతూ ఉంటుంది గాలిలో ఒక పక్షి ఇక ఎట్లా అయితే గాలి కొట్టుకుపోతుందో ఎగిరిపోతుంటుందో అక్కడ అలా ఉంటుంది గాలి కూడా లేదక్కడ గాలి కూడా లేకుండా ఎలా ఉంటాడండి అవి ఇట్ పాసిబుల్ ఇక్కడ మనం అన్ని ఉన్నప్పుడు అనుభూతం మనకు తెలుసు కానీ చంద్రమండలం మీదకి వెళితే ఎలా ఉంటుందో ఇక్కడ చెప్పమన్నాం అనుకోండి ఇక్కడ ఎలా చెప్తాం ఇది ఎంత చెప్పినా ఇంపాసిబుల్ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే తప్ప నోటితో ఎంతసేపు ఎన్ని రకాలుగా చెప్పినా సరే లాభలు సరే ఇట్టా ఉందా అని మానవుడి విజ్ఞానంతో ఏం చేశాడంటే చూడండి మీరు అమెరికా వెళ్ళప్పుడు ఉంటుంది భార రహితమైన చాంబర్ రోడ్ క్రియేట్ చేశాడు భార అసలు అందులోకి వెళ్ళామనుకోండి నువ్వు అట్లా ఉంటావు అనమాట అంతే వ్యాక్యూమ్ స్టేటస్ లో నీకు స్పేస్ సూట్ ఇస్తారా స్పేస్ సూట్ వేసుకుని అందులోకి వెళ్ళామనుకోండి భార రహిత స్థితిలో ఉంటావు అనమాట కెన్ ఫీల్ ఇట్ చంద్ర మీద ఎలా ఉన్నాడో అలా ఉంటాడు అక్కడ వాడంటే కానీ నీకు టైం లిమిట్ పెడతాడు అనమాట ఐదు నిమిషాలు గడ్డ నువ్వు అలా ఉండకూడదు అని ఆ ఐదు నిమిషాల్లోనే వాడికి బ్రహ్మాండం బదులైపోతుంది బయటకు వచ్చి లోపల మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి అసలు ఇక్కడ ఏమైపోయిందో బ్రెయిన్ పనిచేయదు ఆ బ్రెయిన్ బ్లాక్ అయిపోయిన పరిస్థితి వచ్చేస్తుంది భార స్థితిలో నో మైండ్ స్టేటస్ అంటామే ఈ నో మైండ్ స్టేటస్ వచ్చేస్తాను నిజానికి మనకి ఇంత వైబ్రెంట్ గా పనిచేయడానికి కారణం ఈ భూమాతకున్న ఆకర్షణే మన ఆధారం అంతా కూడా ఈ భూమి కాబట్టి ఈ భూమా భూమి అనే అయస్కాంత ఆవరణలో మనం ఉన్నాం మన మన మెదడు మీద అయస్కాంతాల యొక్క ప్రభావం చాలా ఎక్కువ కావాలంటే ఎంఆర్ఐ స్కాన్ లో మీరు తలకాయ పెట్టిన తర్వాత చూడండి యాజ్ సింపుల్ యాజ్ ఇట్ మీకు నో మైండ్ స్టేటస్ వచ్చేస్తుంది మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది మీరేం ప్రయత్నం చేయక్కర్లేదు అని ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు మిమ్మల్ని పట్టుకెళ్ళి ఎంఆర్ఐ స్కాన్లో పెడితే ఏమవుతావు బ్రెయిన్ డెడ్ అయిపోతుంది చాలా ప్రమాదం వస్తుంది కాబట్టి ఇవన్నీ ఏమిటయ్యా అంటే ఉజాయింపుగా చెప్పడానికి పనికి వస్తాయి కానీ రోజువారీ జీవితంలో సహజమైన ప్రక్రియలు కో మరి నువ్వేం చేయాలయ్యా నువ్వు సహజంగా సాధించాలి సహజంగా నీ పంచకోశాలను నువ్వు తెలుసుకోవాలి సహజంగా నీ పంచకోశాల మీద నువ్వు ప్రయోగం చేయాలి సహజంగా వాటి యొక్క పరిమితులు లయస్థానాలను గుర్తెరగాలి గుర్తెరిగి వాటి కంటే అవతల ఆధారంగా సాక్షిగా ప్రకాశంగా చైతన్యంగా జ్ఞానంగా ఆనందంగా సత్త అనే ఉనికిగా మాత్రమే ఉండుట ఉనికిగా మాత్రమే ఉండుట అనే అనుకోవడం అభ్యాసాన్ని ఈ విధంగా దేగేంద్రియ మనోబుద్ధుల గుణములను కర్మలను సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణాత్మక స్వరూపమైన తన నిజ రూపం మీద జీవుడు దృష్టి దృష్టి అంతేనా కాదా దృష్టి ఎక్కడ పెట్టాలంటే ఇప్పుడు ఈ ఐదు లక్షణాల మీదే పెట్టాలి దృష్టి దేని మీద పెట్టాడు ఇప్పుడు దృశ్యవారితమైన జగత్తు మీద పెట్టాడు ఈ గుణములను కర్మలను ఈ లక్షణాల మీద అవివేకం చేత ఆరోపణ చేసుకుంటాడు అది అవివేకంచేత ఆరోపించాడంటే వాస్తవానికి ఆత్మ ఏ రకమైన పంచభౌతాత్మకమైన శరీరము లేదు పంచభూతాలు లేవు అసలు పంచభూతాలే లేవు అంటే పంచభూతాలతో తయారైనటువంటి శరీరం ఎక్కడి నుంచి వచ్చింది శరీరం నే లేదురాబాబు దీనికి ఏదురా బాబు అంటే శరీరంతో చేసిన వ్యవహారాలు ఎక్కడొచ్చాయి నేనండి లక్ష గోవులకు అధిపతి నేనండి లక్ష మంది శిష్యులకు గురువునండి నేనండి గోమండలం నాదేనండి నేనండి ఆకాశం కూడా నేను కొనేశానండి ఇలా తన గురించి తానే అరచేతిలో వైకుంఠం చెప్పేవాళ్ళు మూడు మంది కనబడతారు మనకి ప్రపంచంలో ఎందుకు వీళ్ళందరినీ అరచేతిలో వైకుంఠం అన్నా నీ అరచేతిలో వైకుంఠం ఉందా లేదా అసలు కరాగ్రే వసతే కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గోవింద నీ గోవిందుడు ఎక్కడ ఉన్నాడయ్యా నీ అరచేతిలోనే ఉన్నాడు కానీ గోవిందుని ఎక్కడికి వెళ్ళి దర్శిద్దాం అనుకున్నాడు గోకులాన్ని గోలోకానికి వెళ్ళి దర్శించాలనుకుంటాడు ఇప్పుడు ఈ గోలోకం అంటే ఏమిటండి గో అంటే ఏమిటి